భ పర్చున దీవ ఇద్దపప్రభ నా దీవానికి శ్రోతం ఇజ్రాయల్ అయిన మహాదేవా గొప్ప దేవ అబ్రాహ్మ సాకులు గొప్ప దీవానికి వాక్యం దానం చేస్తే మాత్రం మీరు మాట్లాడి మా జీవితం సరించేయండి మీరు ఆకలి భావస్ సమీప ఉంది యేశప్రభ నా దీవానికి శ్రోతం ప్రతి ఆటగా దయ్యాలని గర్దించండి పరిశుద్ధాత్మ నడిపి వాక్యం ప్రభా మాట్లాడి వాక్యం ద్వారా అనేక ఆత్మల దయచేసి మీరే ఆదివంతో మీరే నడిపించి ఆత్మధర సాహించి మనీ సన్న ప్రసమీన్ ఆమె సార్ మన సంత నీ నా ఎసయ్యా మది నిండా నీ రూపమే నా ఎసయ్యా మది నిండా నీ రూపమే మన సంత నా ఎసయ్యా మది నిండా నీ రూపమే నా ఎసయ్యా మది నిండా నీ రూపమే మంచు కన్న చల్లనిది మల్ల కన్న తెల్లనిది మంచు కన్న తెల్లనిది మళ్ళా పాలకంట శ్రేష్టమైనది నిేమా పాలకంట శ్రేష్టమైనది పాలకంట శ్రేష్టమైనది నిేమా పాలకంట శ్రేష్టమైనది మన సంత నీ కోసమే నా ఎసయ్యా మది నిండా నీ రూపమే నా ఎసయ్యా మది నిండా నీ రూపమే కళాలు మారిన కరిగిపోని ప్రేమ కష్టాల కడలిలో ననికరించుని ప్రేమ కలాలు మారిన కరిగిపోని ప్రేమ కష్టాల కడలిలో ననికరించుని ప్రేమ కన్న ప్రేమ కన్నా వినాయన ప్రేమ ఇది కన్న ప్రేమ కన్నా వినాయన ప్రేమ ఇది ఆ ఓ మన సంతనీ కోసమే నా ఎసయ్యా మది నిండని రూపమే నా ఎసయ్యా మది నిండని రూపమే పరిమళ జల్లే పారిజాత పుష్పమా అమ్మనైన భావములో జాలు కవితమా పరిమల వెద జల్లే పారిజాత పుష్పమా కమ్మనైన భావములో జాలువారిన కవితమా బ్రతికంత పాడుకునే అమృత గీతమా బ్రతుకంత పాడుకునే అమృత గీతమా ఓ మన సంతనీ కోసమే నా ఎసయ్యా మది నిండని రూపమే నా ఎసయ్యా మది నిండని రూపమే జుంటే తేనె మధురమైన ని ప్రేమ నా జీవితానికి ఆనంద గీతమా జుంటి తేనె మధురమైన ని ప్రేమ నా జీవితానికి ఆనంద గీతమా కరుణామయ ప్రేమా కళాకాలం చాటన కరుణామయ్య ప్రేమా కళాకాలం చాటన ఆ మన సంతా నీ కోసమే నా ఎసయ్యా మది నిండా నిండని రూపమే నా ఎసయ్యా మది నిండా నిండని రూపమే మంచు కన్న చల్లనిది మల్లకన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది మల్లకన్న తెల్లనిది పాలకంట శ్రేష్టమైనది నీ ప్రేమా పాలకంట శ్రేష్టమైనది పాలకంటే శ్రేష్టమైనది ప్రేమా పాలకంటే శ్రేష్టమైనది మన సంతా నీ కోసమే నా ఎసయ్యాది నిండని రూపమే నా ఎసయ్యాండని రూపమే అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి ప్రశస్తమైన మీ అందరికీ నా బంధన చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్నికున్నాం పరిశుద్ధుడుమైన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన మా ప్రభావ సర్వశక్తి మా దేవ ఎస్ఐ పరిశుద్ధి ఆమెకి ఎంతగానో స్థుతులు స్థుతులు ఇంతవరకు తండ్రి నేన ప్రభావ ని ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనికరములకు ప్రభావ నన్ను మమ్మల్ందరినీ కూడా తండ్రి కాచి కాపాడుతూ వచ్చినానికి స్థుతులు స్తోత్ర యోగ్యత లేదు ప్రభావ అర్హత లేదు ప్రభావ అయినప్పటికీ తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినయన ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో చేరి నాయనని స్థుతించుటకు నిస్వారం మీకు మొరపెట్టుకుంటకు నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో ప్రభావ ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతుండగా మాకు సహాయపడండి నా తండ్రి నాయన ప్రభావ మీరు మాకు ఉండండి నా ప్రభా వాక్యం చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకునండి మీ ఆత్మతో నింపండి ప్రభావ నా తలంపులు నా ఆలోచనలు సమస్తం కొట్టిపోయింది ప్రభావ నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే నాయన మాట్లాడి మహిమలు ఉందమని మనందరినీ కూడా తండ్రి బాలప యశ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తనలు నూట ఇరవై అధ్యాయము కీర్తనల గ్రంథము నూట అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఇక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందరు జలములు మనలను ముంచి వేసి ప్రవాహము తన ప్రాణ మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇస్రాయేలీయులు అందురుగాక ఈ మాటలు దావీదు రాస్తూ ఉన్నాడు దావీదు ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఆయన చూస్తూ వచ్చాడు ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఆయన చేస్తూ వచ్చాడు ఎంతో మంది శత్రువులు ఆయన పడగొడుతూ వచ్చాడు ఆయనకి ఎంతో మంది శత్రువులు ఆయన మొదటి నుంచి చిన్నప్పటి నుంచే రాజు కాకముందు నుంచే ఆయనకి శత్రువులు ఉన్నారు ఆయన జీవితంలో బలమైన శత్రువులు ఉన్నారు బలహీనమైన శత్రువు ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో యుద్ధాలు చేయి ఎన్నో యుద్ధాలు జరిగిస్తూ వచ్చాడు ఎన్నో విజయాలు చూశాడు చూసిన ఆ వ్యక్తి ఇది విజయాలు ఇవన్నీ కూడా నా వల్ల అయినవి కావు ఈ విజయాలన్నీ కూడా నేను సాధించినవి కావు నా యుద్ధ నా యొక్క బలముతోటో నా యొక్క శక్తితోటో లేకపోతే నా యొక్క తెలివితోటో నా జ్ఞానంతోటో నేను సాధించినవి కావు ఇవన్నీ కూడా దేవుడు నాకు తోడై ఉండే తోడై ఉండి నాకు అనుగ్రహించినవి అని చెప్తున్నాడు అని ఏం చెప్తున్నాడంటే మన మనుషులు మన మీదకి లేచినప్పుడు వారి ఆగ్రహము మన పైని రగులు మనకు తోడై ఉండని ఎడలా మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు మనుషులు ఆయనకు ఆయనకు విరోధంగా ఉండేవాళ్ళు వారు ఆయన మీదకి లేచినప్పుడు వారి ఆగ్రహము ఆయన మీద రగులు దేవుడే గనక తోడై ఉండకపోతే నన్ను ఎప్పుడో వాళ్ళు ప్రాణంతో మింగివేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు దావిద భక్తుడు అంటే దేవుడు గనక తోడు లేకపోయి ఉంటే నేనెప్పుడో చనిపోయేవాడిని నేను ఏ యుద్ధంలోనూ గెలిచేవాడిని కాదు ఎప్పుడో శత్రువులు మింగివేసి ఉండేవాళ్ళు అని చెప్పి దావిద భక్తుడు అంటూ ఉన్నాడు అంటే ఆయన జీవితంలో మనుషులను ఎందుకు వాడుతున్నాడు ఆయన తన జీవితంలో తన అనుభవంలో ఎంతో మంది యుద్ధం చేశాడు కాబట్టి ఆయన మాట చెప్తూ ఉన్నాడు ఎంతో మంది తన మీదకి ఆగ్రహం చూపించాడు సౌలు తన మీద ఆగ్రహం చూపించాడు తరిమాడు చంపడానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ చంపలేకపోయాడు ఎందుకు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు కదా దావిద జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళ మీదకి లేచినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కాపాడాడు చెప్తున్నాడు అదే రీతిగా ఈనాడు మన జీవితాల్లో కూడా ఇక్కడ ఆ జీవితంలో అయితే మనుషులు ఉన్నారు మరి ఈనాడు మన జీవితంలో ఏవి మన మీదకి లేస్తా ఉన్నాయో మన మీదకి మన దగ్గర రోజువారి జీవితాల్లో ఎన్నో మన మీదకి లేస్తా ఉంటాయి మన పరిస్థితులు మన మీదకి అడ్డం తిరుగుతుండొచ్చు లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు మన మీదకి అడ్డం జరుగుతుండొచ్చు లేకపోతే మన ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు మన మీదకి అడ్డం తిరుగుతుండొచ్చు లేకపోతే మన కుటుంబంలోనే మన మన మీదకి అడ్డం తిరుగుతుండొచ్చు మన మీదకి లేచి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఈ లోకంలో మనిషి మీదకి లేస్తా ఉంటాయి ఎన్నో ఎన్నెన్నో సమస్యలు అవన్నీ కూడా మనిషి మీదకి లేస్తా ఉంటాయి కాబట్టినాడు ఎన్నో సమస్యలు మన జీవితంలో వచ్చినా ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో వచ్చిన అనారోగ్యాలు వచ్చినా బాధలు వచ్చినా ఇవన్నీ కూడా మనము మన మీదులు లేచినప్పుడు దేవుడే మనకు తోడై ఉండకపోతే ఈనాడు మనము సజీవంగా ఉండేవాళ్ళము కాదు దేవుడే మన కనుక తోడుగా లేకపోతే ఈనాడు మనం ప్రాణాలతో నిలబెట్ నిలబడే వారం కాదు అని చెప్పి దావిద భక్తులు చెప్తా ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి అవును కదా మన జీవిత కాలంలో ఎన్నో అనారోగ్యాలు గుండా వెళ్ళినాం ఈరోజు మనుషుల్లో దేనికైనా సరే ఈ లోకంలో గ్యారంటీ ఉంటదేమో కాని మనిషి యొక్క జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు మనిషి యొక్క ప్రాణానికి గ్యారంటీ లేదు మనం ఎన్నో సార్లు అంటూ ఉంటాం కదా ఉదయం బాగానే ఉన్నాడే రాత్రి కూడా బాగానే ఉన్నాడే గంట క్రితం కూడా బాగానే ఉన్నాడే ఇంతలోకి జరిగిపోయింది అఘహితం ఇంతలోకి అయిపోయింది అని చెప్పి ఇటువంటి మాటలు మనం ఎన్నో వింటూ ఉంటాం ఎన్నో సార్లు మనం కూడా అని ఉంటాం ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా ఇంతలోకి ఎలా జరిగింది ఇది ఎలా అయిన చనిపోయాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాడు ఎప్పుడు మనిషి ఆ యొక్క ఆయుష్ తీరిపోతుందో ప్రాణం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతుందో మనకు తెలియదు మనిషి యొక్క జీవితానికి మన గ్యారంటీ లేదు అదే అని దేవుడు తోడై ఉండకపోతే ఎప్పుడో మనల్ని ప్రాణాలతోనే మింగి ఉందరు ఈ లోకంలో మనిషికి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు అడుగు ఉంటాయి చూడండి మనం బండ్ల మీద వెళ్తా ఉంటాం క్షేమంగా ఇంటికి వస్తామో లేదో తెలియదు అదే రీతి చాలా మంది పొలాల్లో పని పనులకు వెళ్తా ఉంటారు క్షేమంగా ఇంటికి లేదో తెలియదు ఎందుకు అక్కడికి వెళ్తే అక్కడ ఏ పాముంటదో అక్కడిచ్చి లేకపోతే అప్పటికప్పుడు వాతావరణం మారిపోయి ఏ పిడుగు పడుతుందో తెలియదు ఏ శత్రువు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడంటే అది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు మనిషి ఉన్నాడు అది అందుకే అంటాడు నీటి బుడగ లాంటిది మనిషి జీవితం ఇంతలోనే కనపడుతుంది ఆవిరైపోతున్నాయి కాబట్టి ఈ లోకంలో మనుషులు జీవిస్తుంది దాబిదు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో అనేకమైన ఆటంకాలు మనకు ఉన్నాయి అనేకమైనటువంటి శత్రువులు మనకు ఉన్నారు అవి రకరకాల రూపాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి ఇవన్నీ మనకు విరోధంగా వచ్చినప్పుడు దేవుడే మనకు తోడై ఉండకపోతే అవి ఎప్పుడూ కూడా మనల్ని మింగి ఉండేవి అని చెప్పి చెప్తున్నాడు అనంటే ఈ రోజు మనం బ్రతుకుండడానికి ఈ రోజు మనం ప్రాణంతో ఉండడానికి ప్రధాన కారణము ఆ దేవుడే ఆ దేవుడే మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇంతవరకు కూడా సజీవంగా ఉంటూ వచ్చాం మనం ప్రాణంతో ఉన్నాం ఈ లోకంలో మనం నిలిచి ఉన్నాం ఈ లోకంలో నిలిచి ఉన్నాం అంటే అది కేవలం దేవుని కృప అని చెప్తున్నాడు ఆ దేవుడు అనుగ్రహించిన గొప్ప వరము అని చెప్తున్నాడు చూడండి ఎంతో దేవుడు తోడై ఉండి ఆయన ప్రణాళికను బట్టి ఈరోజు మనం సజీవంగా ఉంటూ ఉన్నామని చెప్పి దావిద భక్తుడు చెప్తా ఉన్నాడు అదే ఆయన తోడు లేకపోయి జలములు మనల్ని ముంచివేసి ఉండును ప్రవాహం మన ప్రాణముల మీద పొర్లిపారి ఉండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండునని ఇస్రాయేలీలందరూ గాక అదే ఆయనకు తోడే అదే తోడు కనుక ఆయన మనకు లేకపోయి జలములు ఎప్పుడో మన ప్రాణాల మీద పొర్లిపారు ఉండేవి అవి ఎప్పుడో ప్రవాహములై ఘోషించి జలములని కూడా మన మీద పొర్లిపారు ఉండేవి అని చెప్తున్నాడు అంటే ఎప్పుడో కూడా మనం మట్టిలో కప్పు కప్పి పెట్టబడే మనం ఎప్పుడో మనలోకి వెళ్ళిపోయే వారం అదే దేవుడు తోడ ఉండకపోతుందని చెప్తున్నాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు మన మీద ఉన్నప్పటికీ దావి జీవితంలో మనుషులు లేచారు మనుషులు ఆగ్రహించారు కానీ ఈ రోజు మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఎన్నో మన మీదకి ఆగ్రహిస్తూ ఉన్నాయి మన మీదకు లేస్తూ ఉన్నాయి అయినప్పటికీ మనం ఈ లోకంలో సజీవంగా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని కృప కాబట్టి ఆయన మనల్ని సజీవంగా ఉంచాడు కాబట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి ఈ ప్రాణము అనేది దేవుడిచ్చిన గొప్ప వరం కానీ దేవుడు కృపను బట్టి అనుగ్రహించింది ఈ ప్రాణం కానీ మనుషులకి ఈ ప్రాణం అంటే ఎంతో చులకన చాలా మంది లోకంలో మనుషులకి ఈ ప్రాణం అంటే ఎంతో చులకన ఎందుకు చులకన అంటే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వస్తాయి వచ్చినప్పుడు ఈ యదో ప్రాణం ఉంటే అంతా పోతే అంతా ఈ ప్రాణంతో ఉండి నేనేం సాధించాలి ఈ ప్రాణంతో నేను ఏం చేయాలి ఈ ప్రాణం ఒక్కదాన్ని నేను ఏం సాధించాలి నా పరిస్థితులు బాగా లేవు నా గుంట్లో ఒక నన్ను నాకు సహకరించే వాళ్ళు లేరు నా ఆరోగ్యం సహకరించట్లేదు నా పరిస్థితులు నాకు సహకరించడం లేదు ఏవి కూడా నాకు సహకరించినప్పుడు ఈ ప్రాణంతో ఉండి నేనేం చేయాలి ఏం సాధించాలి ఈ యదో ప్రాణం పోతే బాగుండు కదా అని చెప్పి మనకి మనమై ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం ఎన్నో సార్లు ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం ఎందుకనంటే మన పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి మన పరిస్థితులు మనల్ని బాధిస్తా ఉంటాయి ఇన్ని బాధలు పడుతూ ఈ లోకంలో ఉండే కన్నా పోతే బాగుండు కదా ఎందుకు ఇంత బాధపడాలి ఇంత కష్టపడాలి అని చెప్పి ఎంతో మంది మనుషులు అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఆ బాధలు తట్టుకోలేక ఈ ఇబ్బందులు ఇరుకులు తట్టుకోలేక ఈ లోకంలో సమస్యలు తట్టుకోలేక వాళ్ళంతా వాళ్ళే దేవుడు ఇచ్చిన గొప్ప వరాన్ని కాలదన్నుకొని వాళ్ళంతటా వాళ్ళే తమ చేతులార ప్రాణాలు తీసుకునే వాళ్ళుగా ఉంటారు వాళ్ళ ప్రాణాలని వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకునే వాళ్ళుగా ఉంటారు చూడండి ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఉన్నా దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచడంటే దేవుని గొప్ప సంకల్పం ఇంకా మన పట్ల ఉంది అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి మన ఈరోజు మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు ఈరోజు మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతూ వచ్చాడు సజీవంగా ఉంచుతున్నాడు అని అంటే దానికి కారణం ఏదో బలమైన కారణం ఉంటుంది చూడండి మనం చూస్తాము దావీద్ యొక్క జీవితాన్ని దావీదు గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరైన వ్యక్తి ఏ యుద్ధ విద్యలు లేకుండానే వెళ్ళి యుద్ధంలో పాల్గొన్నాడు భయంకరమైన ఆయుధాలు వాడలేదు చిన్న ఒక రాలు రాయితోటి బలమైన శత్రువుని బడగొచ్చాడు చిన్న చిన్న శత్రువులను కూడా కాదు బలమైన శత్రువుని అందరూ పారిపోయారు ఇసరాయలు ఒక్కరికి కూడా ధైర్యం లేదు ఆ యొక్క ఎదుర్కోవడానికి అటువంటి పరిస్థితుల్లో దావీదు ఒక బలమైన శత్రువుని పడగొట్టాడు అనేక అనేకమైన యుద్ధాల్లో పాల్గొంటూ గొప్ప విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు కదా సౌలు వేల దావీదు పది వేల కొల అని అంటే అంత గొప్పగా అతడు జీవితంలో యుద్ధాలు చేశాడు అంత గొప్పగా తన విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు అటువంటి దావీదు ఒక గొప్ప రాజుకి అల్లుడిగా ఉన్నాడు అటువంటి దావీదు జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి వచ్చింది రాజైనటువంటి సౌలు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ జనులు చవులు వేల కొలది దావీదు పదివేల కొలదియుని హతము చేసిరి అని చెప్పి చెప్పడం చెప్పరో ఆ మాటలు నచ్చలేదు అప్పటి నుంచి దావీదును విషపు చూపు చూడడం మొదలుపెట్టాడు చూసిన తర్వాత అతడు తన హృదయంలో అనుకున్న మాట ఏంటంటే సమయంలో మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచనంలో సౌలం అనుకుంటున్నాడంటే సమయంలో మొదటి గ్రంథం పంతొమ్మిది ఉదయం పదకొండు వచనంలో ఉదయమున అతని చంపవలనని పొంచియుండి ఉండి దావీదును పట్టుకొనిటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భారీ అయిన ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదు అని చెప్పి కిటికీ గుండా దింపగా అతను తప్పించుకుని పారిపోయాను ఈ యొక్క సందర్భంలో సౌలు రేపు పొద్దున్నే దావీదుని చంపేయాలి ఉదయాన్నే దావీదుని చంపేయాలి అని చెప్పి కొంతమంది దూతలను అతనింటికి పంపించాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి దావీదు బారీ అయినటువంటి ఏం చెప్పిందంటే నువ్వు తప్పించుకొని పో నువ్వు ఇక్కడి పారిపో నువ్వు ఈ రోజు ప్రాణం ఈ రాత్రి నువ్వు ప్రాణంతో ఉంటే కదా రేపు నువ్వు చచ్చిపోయేది అని చెప్పి తను తన భర్తని పంపించేస్తుంది తను తొందర పెడుతుంది తొందర పెట్టినప్పుడు దావీ ఏం చేస్తాడు కిటికీ గుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాడు దావీది ఏం చేస్తాడు పారిపోయాడు కిటికీలో గుండా దూరి ఎటువంటి వాళ్ళు కిటికీలో గుండా దూరుతారు చెప్పండి దొంగలు దోరుతారు తప్పు చేసే వాళ్ళు దూరుతారు అటువంటి పరిస్థితి దావీకి వచ్చింది తన జీవితంలో ఎంతో ఎంతో బలవంతుడు పరాక్రమవంతుడు అనేక మంది హతం చేసిన దేవుని అభిషేకం కలిగిన అటువంటి వ్యక్తికి తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒక దొంగలాగా కిటికీలో దూకి పారిపోయాడు ఆ వ్యక్తి చూడండి ఎంత కఠినమైనటువంటి శ్రమలు తన జీవితంలో అప్పటిదాకా బాగానే ఉన్నాడు ఉన్నటువంటి శ్రమలు మొదలైనవి సౌలు ఎప్పుడైతే చంపాలనుకుంటాడో దావేదికు శ్రమలు మొదలైనాయి అతడు అరణ్యాల్లోకి గుహల్లోకి అక్కడ ఇక్కడ పరిగెడుతూ నెమ్మది లేకుండా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు చనిపోతాడో తెలీదు ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అయినా కానీ రాజు తనను చంపడానికి వచ్చాడు తను చంపబోతున్నాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అతను పారిపోయాడు ఎందుకు పారిపోయాడు దావీదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు అని అనుకోవచ్చు కదా దావీదు ఇంత బలవంతుడు ఈ రాజు సౌలు అతను దేవుని అభిషేకం పొందిన వాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అటువంటి వాడు అతను అతని చేతిలోంచి నేను ఎలా తప్పించుకోగలను ఎలా నేను బయటపడగలను ఈ వ్యక్తి నుంచి నన్ను కాపాడేదెవరు నన్ను రక్షించేదెవరు అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా నాకు కలిసి వస్తారా నేను ఒక్కడనే కదా ఆయన చుట్టూ ఒక పెద్ద సైన్యం ఉంది ఒక రాజ్యమే ఉంది ఎంతోమంది ప్రజలు ఉన్నారు అతని వెనకాల అతని నన్ను తప్పించగలిగేది ఎవరు నేను ఒక్కడిని ఎలా తప్పించుకో అతను ఒక్కని అతని ఎలా పోరాడగలను నా వల్ల కాదులే అని చెప్పి అతని శత్రువులకు లొంగిపోయాడా తన ప్రాణాలు అప్పగించుకున్నాడా లేదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ వ్యక్తి పారిపోయాడు చూడండి ఆనాడు అతను పారిపోయాడు ఆ పారిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి రకరకాలుగా వేధించబడ్డాడు వేధించబడినప్పటికీ కూడా అతడు తన ప్రాణాలు కాపాడుకుంటూనే వచ్చాడు అలా తన ప్రాణాలు కాపాడుకుంటూ రాబట్టి సమయంలో రెండవ గ్రంథము పన్నెండు రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో సమయంలో రెండవ గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో అంతటి యూదావారు వారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును దావీదునకు పట్టాభిషేకం చేసిరి ఆనాడు దావీదు గివ్ అప్ చేయకుండా వదిలి ఈ రాజు నుంచి నన్ను ఎవరు కాపాడగలుగుతారు ఈ రాజు నుంచి నన్ను తప్పించగలిగేది ఎవరు నేనొక్కడిని ఆయన చుట్టూ ఎంతో సైన్యం ఉంది నాకెవరు సహాయం చేస్తారని దిగులు పడకుండా చూసి భయపడకుండా తన ప్రాణాలు తను కాపాడుకున్నాడు తర్వాత ఆ శ్రమలు అనుభవించిన తర్వాత అతడు ఇస్రాయెల్ మొత్తానికి రాజుగా చేయబడ్డాడు ఇస్రాయేల్కి రాజుగా నిలబడ్డాడు సింహాసనం ఎక్కాడు హెచ్చింపబడ్డాడు గొప్ప చేయబడ్డాడు చూడండి ఎంతో శ్రమ తర్వాత తన ప్రాణాలు పోతే పోయిందిలే అదో ప్రాణం అనే కాపాడుకున్నాడు గొప్ప అదే రీతిగా మనకు తెలిసింది యోగు జీవితం యోగు రెండు మూడు రెండవ అధ్యాయం ఏడవ కాబట్టి అపవాది యోహవా సన్నిధి నుండి బయలు వెళ్లి మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను చూడండి ఎప్పుడైతే దేవుడు అపవాదికి అధికారం ఇస్తాడో యోగు యొక్క శరీరం మీద ప్రాణం మీద ఇవ్వలేదు శరీరం మీదనే ఇచ్చాడు చూడండి ఈ వ్యక్తి ఏం చేశాడు అపవాది వెళ్ళాడు అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎక్కడ కూడా నెమ్మది లేకుండా శరీరంలో బాధని బాధ కలిగించినటువంటి కురుపులతో యోగును మొత్తాడు చూడండి అతనికి ఎంత మాత్రం కూడా స్వస్థత లేనే లేదు ఎక్కడా కూడా అతనికి స్వస్థత లేనే లేదు నొప్పి కలగని బాధ కలగని ప్రాంతం లేదు అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మొత్తాడు ఎక్కడ నొప్పిలేని లేని పరిస్థితి లేదు నిప్పులు లేనటువంటి ప్రాంతం లేదు అంత భయంకరంగా అపవాది మొత్తాడు చూడండి ఆయన స్నేహితులు రెండో అధ్యాయం పన్నెండో వచనంలో వారు ఆయన స్నేహితులు వచ్చి దూరంగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూలి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యము అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాటను పలుకట రేయిం బగళ్ళు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది చూడండి ఈ వ్యక్తి దా యోభ ఎంతటి శ్రమ అనుభవిస్తున్నాడు ఎంతటి బాధ అనుభవిస్తున్నాడు అతని బాధ చాలా అత్యధికంగా ఉందని చెప్పి రాయబడింది అధికంగా కూడా కాదు అత్యధికంగా రాయబడింది అంటే ఎక్కువగా ఉందంట వాళ్ళ స్నేహితులు వచ్చి పోల్చుకోలేకపోయారు యోగుని అయ్యో ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు ఎంత గొప్పవాడు ఎంత ధనవంతుడు ఎంత టీవీగా ఎంత దర్జాగా ఎంత బాగుండేవాడు ఈ రోజు ఏంది లా అయిపోయాడు ఈ కురుపులేంది ఈ బూడిది ఏంది ఈ రక్తం ఈ చేములు ఇంతటి బాధ కలిగించిన పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి పోల్చుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాక వారం రోజులు ఏం మాట్లాడలేకపోయారు సైలెంట్ కూర్చున్నారు అతను పరిస్థితి చూసి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంత భయంకరమైన పరిస్థితులు ఏమున్నాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఏం చెప్పగలుగుతాం అంత గొప్పవాడు అంత ధనవంతుడు ఇంత ఉన్నట్టుండి ఇలా అయిపోయినాడు అంటే ఏం చెప్పగలుగుతాం ఏం ఆదరించగలుగుతాం అని చెప్పి ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి ఏడు రోజులు ఉండే చూడండి యోబు యొక్క బాధ ఎంత అత్యధికంగా ఉందో గొప్పవాడు మంచివాడు న్యాయవంతుడు నీతిమంతుడు భూమి మీద తన వంటి లేడు ధనవంతుడు భక్తి కలిగినటువంటి వాడు తన జీవితం బాగానే ఉంది కానీ ఉన్నట్టుండే శ్రమలు రావడం మొదలైనవి ఒక్కసారిగా తన కన్నదంతా కూడా కోల్పోయాడు బిడ్డలను కోల్పోయాడు ఆస్తులను కోల్పోయాడు అన్ని పని వాళ్ళను కోల్పోయాడు అన్ని కోల్పోయాడు చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు ఎంతో భయంకరమైనటువంటి అత్యధికంగా బాధ అనుభవిస్తూ ఉన్నాడు మరి అటువంటి పరిస్థితుల్లో యోగనుకోలేదు కదా ఈ ప్రాణం నాకెందుకు నేను అన్ని కోల్పోయాను నా బిడ్డలు పోయారు నా ఆస్తులు పోయినాయి నా ఆరోగ్యం పోయింది ఇంక నేను బతుకుతానో లేదు దేవుడు ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి తీసుకుని ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి నాకెందుకు ఏ శ్రమ నేను పడలేకపోతున్నాను ఈ అత్యధికమైన బాధ నేను భరించలేకపోతున్నాను నేను మళ్ళీ బ్రతికి ఏం సాధిస్తాను అని చెప్పి అతడు అనుకోలేదు ఈ బ్రతికి నేను ఏం ఉద్ధరిస్తాను ఎవరికి ఉపయోగం నేను ఇటువంటి పరిస్థితులు నేను ఎవరికి ఏం సహాయం చేయగలను అని చెప్పి యోగ్ అనుకోలేదు మిగిలిపోయిందంటూ ఉంటే ఏదన్నా ఉందంటే ఒక ప్రాణం మాత్రమే అతని భార్య కానీ స్నేహితులు కానీ ఏవి ఎవరు కూడా తను ఆదరించట్లేదు ఎవరు కూడా లేరు వాళ్ళ పేరుకున్నారు స్నేహితులు ఉన్నారు అదే రీతిగా భార్య ఉంది ఆస్తులు పోయినాయి అదే రీతిగా పిల్లలు కుమారులు వాళ్ళంతా చనిపోయినారు మిగిలిపోయింది భార్య ఆ యొక్క స్నేహితులు వాళ్ళు కూడా బాధిస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళేం ఆదరించడం లేదు ఏటువంటి పరిస్థితి కూడా అతనికి జీవితంలో నెమ్మది కలిగించడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న యోగుకి ఆరోగ్యం కూడా లేదు అటువంటి పరిస్థితులు ఉన్న యోగుకి మిగిలిపోయింది ఒక ప్రాణమే అది ఒకటే కొట్టుమిట్టాడుతా ఉంది ఆ ప్రాణం దుష్టునికి అధికారం లేదు తీయడానికి వాడు ఏం చేయలేకపోతా ఉన్నాడు ఈయన అనుకోలేదు ఏమని నేను ఇంత బాధపడుతూనే నేను బతకాలి నా వల్లకి కాదులే నేను ముగిస్తాను నా కాలం ముగిస్తాను అని చెప్పి అతను అనుకోలేదు నిలబడ్డాడుది ఏదో ప్రాణం ఉంటే అంత పోతే అంత అన్నీ పోయినాక ప్రాణంతో ఏం చేయాలా అని చెప్పి అతను అతని ప్రాణాన్ని చులకనంగా చేయలేదు నిలబడ్డాడు బాధను అనుభవించాడు శ్రమను అనుభవించాడు అంతకాలం దేవుడు పరీక్షిస్తే అంతకాలం బాధను పడుతూనే వచ్చాడు మరి ఆ యోబు తన ప్రాణాన్ని కాపాడుకున్న ఆ తన కలిగిన దానికి రెండింతలుగా తర్వాత ఆశీర్వదింపబడుతూ వచ్చాడు రెండింతలు పొందుకున్నాడు చూడండి తన జీవిత కాలంలో తను కలిగున్న దానికి రెండింతలు పొందుకున్నాడు అంటే అది ఆయన యొక్క కృష ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క కష్టమా చెప్పడానికి కష్టమా కానే కాదు అది ఆయన కష్టం కాదు దేవుడు అనుగ్రహించాడు ఆయన తనే మళ్ళీ సంపాదించుకునేది కాదు అదంతా రెండు ఇంతలుగా పొందుకున్నాడంటే అది ఆయన కష్టపడి సంపాదించింది కాదు దేవుడు తనకు అనుగ్రహించింది దేవుడు అనుగ్రహించాడు చూడండి ఇది ఆయన యోగ జీవితంలో మిగిలిపోయింది ఒక ప్రాణమే దాన్ని కాపాడుకున్నాడు ఆయాసపడుతున్నప్పటికీ దాన్ని కాపాడుకొని రెండింతలుగా ఆ దేవు ఆ నుంచి పొందుకుంటూ వచ్చాడు ఆయన అనుకోలేదు నా జీవితంలో ఆ ఈ ప్రాణం ఉంటే అంత పోతే ఎంత అనుకోలేదు అదే రీతిగా హిజ్కియాను మనం చూస్తాం రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి రెండు వచనాల్లో రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తిప్పుకొని యహోవా యథార్థ యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడిచుచూ యహోవాకు ప్రార్థించను ఇక్కడ హిజికియా హిజ్కియా కనిపిస్తా ఉన్నాడు ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది చనిపోబోతున్నాడు దేవుడే ప్రవక్తను పంపించు చెప్తూ చెప్పాడు ఏమని ఇక నువ్వు బ్రతకవు నువ్వేమన్నా ఇల్లు చక్క పెట్టుకోవాలనుకుంటే చక్క పెట్టుకో నీ ఆస్తులు అంతస్తులు ఎవరికన్నా రాసివ్వాలంటే రాసించుకో ఏమన్నా మిగిలిపోయిన పనులు ఏమైనా చేసేసుకో ఇక నువ్వు బ్రతకవు నువ్వు మరణమైపోతున్నావు ఇంకా నీకు ఇంకా వేరే ఛాన్స్ లేదు అని చెప్పి ఒక ప్రవక్త వచ్చి అతను తలంపులతో రాలేదు ప్రవక్త దేవుడే పంపించాడు దేవుడే పంపించాడు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్త వ్యక్తి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాట దేవుడే సెలవిస్తున్నాడు ఇక నేను బ్రతకనని మరి ఇంకా నేనేం చేయాలి మరి అతనేమి అవిదేత చేసిన వాడు కాదు అతనేమి అబద్ధలాడినవాడు కాదు దేవుని చిత్తాలకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా కాదు అని అంటున్నాడు యథార్థ హృదయుడు నేను యథార్థ హృదయుడు దేవుంతోనే చెప్పుకున్నాడు ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు మనకుండదా ధైర్యం కానీ ఆ వ్యక్తి ధైర్యంగా చెప్తున్నాడు యథార్థ హృదయుడు సత్యముతో అబద్ధం ఎక్కడ నేను ఆడలేదు అబద్ధం నేను ఎక్కడ లేదు సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకున్నాను నీ దృష్టికి అనుకూలముగా ఒకటి రెండు కాదు సమస్తమును నేను జరిగించానని చెప్తున్నాడు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయిపోయింది నా జీవితము ఇంకా నా కాలం అయిపోయింది దేవుడు కూడా చలవిస్తున్నాడు నేను బ్రతకనని ఈ ప్రాణం మిగలదు ఆయన ఎందుకు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు ఆయనకి ఇంకా ఆశ ఉంది బ్రతకాలని ఇంకా దేవుని కొరకు జీవించాలి దేవునికి సాక్షిగా ఉండాలి అని బిడ్డల్ని పాలించాలని చెప్పి ఆయనకి ఆశ ఉంది కాబట్టి ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఆయనకి అప్పుడే ఆయన పాపం చేయలేదు చనిపోయినా దేవుని దగ్గరికే దేవుని దగ్గరికే పోతాడు అయినప్పటికీ ఆయన కోరుకుంటున్నాడు ఇంకా ఈ లోకంలో నేను ఉండాలి అని కోరుకుంటున్నాడు నాకు ఆశ ఉంది కానీ దేవుడు చెప్పేశాడు ఇంకా బ్రతకను ఇక నీకు నువ్వు బ్రతకవు ఇక ఇదే లాస్ట్ రోజు ఇదే చివరి రోజు అని చెప్పాడు సరేలే పోతే పోయింది ప్రాణం పోతే పోయిందిలే అని చెప్పని అనుకోలేదు నేనేం పాపి ఇష్టవాడిని కాదు కదా నేనేమి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడిని కాదు కదా నేనేమి అబద్ధికుడిని కాదు కదా నేను నేను ఎందుకు ఏడవాలి పోతే పోయిందిలే ప్రాణం దేవుడు తీసుకుంటే తీసుకున్నాడులే అని అనుకోలేదు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు దేవుని దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని బ్రతికించమని తనకు ఆయుషుని అనుగ్రహించమని కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేశాడు పోతే పోయింది అనుకోలేదు తన ప్రాణాన్ని మరి చూడండి ముగ్గురు అను అయినా మళ్ళీ తర్వాత అదే హిజకియా పదిహేను ఏళ్ళ దేవుని దగ్గర నుంచి తిరిగి పండుకుంటాడు ఎందుకు ఈ ముగ్గురు జీవితాలను యోబు జీవితాన్ని దావేద జీవితాన్ని అదే రీతిగా హిజికియా జీవితాన్ని ముందుకు తీసుకొచ్చానంటే చూడండి వారి జీవితంలో వాళ్ళు ఎన్ని ప్రయాసాలు పడ్డారు దావీదు పరిగెడుతూనే ఉన్నాడు తన శరీరం ఒక చోట నిలకడగా లేదు ఆయాస పడుతున్నాడు శత్రువు తరుముతున్నాడు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు యోగుకేమో చుట్టుపక్కల పరిస్థితులు బాగలేవు ఆదరించే వాళ్ళు లేరు ఆరోగ్యం బాగలేదు ఎంతో దారుణమైనటువంటి బాధ అత్యధికమైనటువంటి బాధ చూడండి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తూ కూడా వాళ్ళ ప్రాణాన్ని వారు నిర్లక్ష్య పెట్టలేదు ఎదవ ప్రాణం ఉంటే ఎంత పోతే అంతా వాళ్ళు అనుకోలేదు చూడండి వాళ్ళు అనుభవించిన రీతిగా వాళ్ళు పడుతున్న రీతిగా మనం బాధలు ఈ రోజు పడడం లేదు యోబు కలిగినటువంటి అనారోగ్యాలు ఈ రోజు మనం కలిగిలేం యోబ కలిగిన ఏబు కోల్పోయినంత రీతిగా మనం కోల్పోలేదు దావీదు పరిగెట్టిన రీతిగా దావీదు ఆయాస రీతిగా ఆయన దాక్కుంటున్న రీతిగా మనం ఏమి ఈ రోజు పడడం లేదు మనకు శ్రమలు ఎటువంటివి చాలా చిన్నవి చాలా అల్పమైనవి స్వల్పమైనవి చిన్న చిన్న అనారోగ్యాలు చిన్న చిన్నటువంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఇవే ఈ రోజు మనం కలిగి ఉంటున్నవి ఇవే మన జీవితంలో ఈరోజు ఉన్నాయి కానీ వాళ్ళైతే అంత భయంకరమైన శ్రమలు పడుతూ కూడా వాళ్ళ ప్రాణాన్ని పోతే అంతా ఉంటే అంతా అనుకోలేదు వాళ్ళు కానీ ఈరోజు చిన్న చిన్న శ్రమలుగుండా వెళ్తూ కూడా మనము మనము ఈ ప్రాణం ఉంటే అంతా ఈ ప్రాణం ఉండి ఏం చేయాలి ఏం సాధించాలి దేనికిది అని చెప్పి మాట్లాడుతున్నాం చూడండి వాళ్ళు ఆ శ్రమలు తట్టుకొని ఆ బాధలు తట్టుకొని ఆ ఇబ్బందులు తట్టుకొని తమ ప్రాణాలు కాపాడుకొని రెండింతలుగా ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు దేవుని దగ్గర నుంచి కానీ ఈనాడు అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఇది పోతే బాగుండని మనం కోరుకుంటా చూడండి ఇంత గత భక్తుడు కలివిస్తూ వచ్చాడు కీర్తనలో ఏమని ఆయన తోడుండకపోతే యహోవాన్ని తోడై ఉండని ఎడలా మనం ఎప్పుడో ప్రాణంతో మింగి వేసి ఉండే వాళ్ళు మన శత్రువులు అని చెప్పి వచ్చాడు అనంటే ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నాము అనంటే దానికి కారణం దేవుడు ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నామంటే దాని కారణం దేవుడే మన సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడే ఆ మన మన యొక్క స్థితిగతులు ఈరోజు మనల్ని బ్రతికించడం లేదు మనమేమో కలుగున్నాము మనం ఏమో చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటే అదంతా వ్యర్థమే మనం జాగ్రత్త కలుగున్నాం మనం అది చేస్తున్నాం మనం తీది చేస్తున్నాం అని చెప్పి మనం అనుకుంటే అది వ్యర్థమే మనం తినే ఆహారం కాని మనం వేసుకునే మందులు కాని లేకపోతే మనం పడే ప్రయాస కాని వీటి వాటి వీటి ద్వారా కూడా మనం ఈ రోజు సజీవంగా లేవు వీటి వేటి ద్వారా కూడా మనం జీవించడం లేదు వాటి ద్వారానే జీవించే పని అయితే ఎంతో మంది మనుషులు ఆస్తులను వేసుకుంటున్నారు మంది మనుషులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎంతోమంది మనుషులకి కోటాని కోట్ల ఆస్తులు ఉన్నాయి మరి ఎంతోమంది మనుషులు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు మరి వాళ్ళు కూడా జీవించడం లేదే ఉదాహరణ కరోనా సమయంలోనే మనం తీసుకుంటే ఎంతోమంది ధనవంతులు చనిపోయారు కదా ఎన్నెన్నో కోటాని కోట్లు ఆస్తులు అమ్మేసుకొని కూడా మరి వారు బ్రతకి బ్రతకలేకపోయారు మరి చూడండి అటువంటి స్థితిగతుల్లో కూడా మనం కూడా వచ్చిన వాళ్ళము మరి ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృప ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఇది మనకు జరుగుతా ఉంది కానీ చాలా మంది మనుషులు లోకంలో ఏం చేస్తా ఉంటారంటే శ్రమలు తట్టుకోలేక ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత ఈ ప్రాణం పోతే బాగుందని అనుకుంటా ఉన్నారు చూడండి ఎంత దేవునికి అవిధేత చూపిస్తా ఉన్నారు ఎంత దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు ఎంత దేవుడు తోడై ఉంటే దేవుడు తోడై ఉండి కాపాడుతుంటే మనల్ని సజీవంగా ఉంచుతూ ఉంటే నాకు వద్దు ప్రభావం ఆయనకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం అని మనల్ని ఇంకా కష్ట ఆయన మనం మేలు కొరకు మనల్ని జీవింపజేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అది కష్టంగా భావిస్తున్నాం ఆయనకి ఎంత అవిధేత చూపిస్తున్నాము ఎంత ఆయనకి విరోధంగా మనం ఉంటూ ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని ఉంచాడంటే అది ఏదో ప్రణాళిక ఉంటుంది అదే అని అంటాడు మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినం రోమికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నామని చెప్పాడు ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది ప్రభు కోసమే చనిపోతున్నారంటే ప్రభు కోసమే బ్రతికినా చనిపోయినా మనం ప్రభు వారమై ఉన్నాము కాబట్టి మనం ప్రభు యొక్క పని చేయాల ప్రభు కొరకు జీవించాల ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతూ ఉన్నాడు దేవుడు ఎందుకు మనల్ని లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ ఎన్నో బాధలు ఉన్నప్పటికీ ఎన్నో ఇరుకుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ మన మనకు ఎన్నో శత్రులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతున్నాడంటే ఆయన వారంగా ఉండడానికి ఆయన పనిచేయడానికి ఆయనకు సాక్షులంగా ఉండడానికి ఆయనను మహింపరచడానికి ఆయన చిత్తమైన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతూ అదే తావిధుని నిలబెట్టాడు ఆయన మహింపరిచాడు ఆయన గొప్ప రాజు అయిపోయాడు యోగుని బతికిల్చాడు రెండంతలకు అనుగ్రహించాడు దేవుడు మహింపరచబడ్డాడు ఈజిక ఆయన దేవుడు బ్రతికించాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవుడు బ్రతికి దేవుడు మహిం పొందుకుంటూ వచ్చాడు మరి ఈనాడు నేనా జీవితంలో కూడా దేవుడు జరిగించగలడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పుడు మారే దేవుడు కాదు ఆయన మారడు మార్పు చెందడు కానీ ఈనాడు మన పరిస్థితులు ఏంటంటే ఆనాటి భక్తుల్లో ఉండేటువంటి భక్తి లేదు మనకి దేవుడు ఎప్పుడు మారడు ఆయన కృప అది శాశ్వతంగా ఉండేది ఆయన ప్రేమ అది శాశ్వతంగా ఉండేది మనుషుల వంటి వాడు కాదైన మనుషుల తలంపులు మనుషుల ఆలోచనలు వంటి వాడు కాదైనా మన తలంపులు కాసేపు ఒకలాగా ఉంటాయి ఇంకో కాసేపు ఇంకొకలాగా ఉంటాయి మనం మారిపోతా ఉంటాం కాసేపు ఇది చేయాలనుకోవటం కాసేపు ఇంకొకటి చేయాలనుకుంటాం ఇట్లా మారిపోతుంటాయి కానీ దేవుని తలంపులు ఆలోచనలు మార ఆయన తలంపులు ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి శ్రేష్టమైనవి కాబట్టి ఆయనను మనం మహింపరచాలా ఆయనను మనం ఘనపరచాల చూడండి వాళ్ళు అన్ని క్రమంలో బాధల్లో కూడా యథోప్రాణం ఉంటే అంతా పోతే అంత అనుకోకపోవడానికి కనుక వాళ్ళకి వాళ్ళు అనుకోలేదు కానీ ఈరోజు మనం అనుకుంటున్నాం అంటే చూడండి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు మనం ఏమనుకుంటే దేవుడు నన్ను కష్టపడుతున్నానని మనం అనుకుంటున్నాం చూడండి వాళ్ళలో ఈనాడు వాళ్ళకి అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తేడా ఏంటంటే దేవుడు మారలేదు దేవుడి యొక్క గుణగణాలు మారలేదు దేవుని కృప మారలేదు అనే ప్రేమ మారలేదు కానీ నాటి భక్తుల్లో బా అప్పట్లో భక్తి ఇప్పుడు లేదు నాటి భక్తుల్లో ఉండేటువంటి భక్తి మనకు లేదు వాళ్ళ అన్ని నెలల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మారలేదు ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని వైపే నిలబడ్డారు కానీ ఈనాడు మనకు ప్రతికూల పరిస్థితులు రాంగ్ అనే దేవుని మీద సనుగుతాం దేవుని మీద గొనుగుతాం అయ్యో ప్రభు అని బాధపడతాం దుఃఖపడతాం నేను ఎందుకు ఇంకా ఉండాలన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటాం కానీ దేవుడు మన నుంచి అది కోరుకోవడం లేదు దేవుడు మన నుంచి అది ఆశించడం లేదు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని మనం ఆయనని మనం ఆయనని స్తుంచాలి అని చెప్తున్నాడు అదే చెప్తున్నాడు చూడండి కీర్తన నాలుగవ అధ్యాయమో ఆరవ వచనంలో వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యుహోవ స్థుతి నొందును గాక చూడండి ఈరోజు దేవుడు నిన్ను నన్ను శత్రువులకు అప్పగించకుండా మనల్ని కాపాడుతూ వేటగా అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన స్థుతి ఆయన మహిమ మనల్ని సజీవంగా ఉంచాడు కాబట్టి ఆయన మహింపరచబడాలి కానీ ఆయన దుఃఖపడకూడదు ఆయన బాధపడకూడదు దావిదంటున్నాడు యహోవ స్థుతింపబడును గాక అంటున్నాడు ఈరోజు మనం కూడా అనాలి దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మనల్ని సజీవంగా ఉంచినందుకు ఇన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనల్ని సజీవంగా ఉంచినందుకు అని మనం కూడా స్థుతించాలి దేవుణ్ణి అంతేగాని దేవుని మీద గునకూడదు దేవుని మీద సనగకూడదు అది మనకి ఎంత మాత్రం కూడా శ్రేయస్కరమైనటువంటి పరిస్థితి కానే కాదు మన ఆత్మీయ జీవితానికి మనకి కూడా అది ఎంత మాత్రం శ్రేయస్కరమైంది కాదు చూడండి మనం ఈ లోకంలోనే దేవుణ్ణి ఆచరించే కాదు ఈ లోకంలోనే దేవుణ్ణి పూజించే వాళ్ళం కాదు దేవుణ్ణి సేవించే కాదు మనం యుగ యుగములకు దేవుణ్ణి సేవించాలి యుగ యుగములకు దేవుణ్ణి కీర్తించాలి దేవునికి యుగ యుగములకు ఆయన ప్రజలుగా ఉండాలి ఏమవుతుంది ఒకవేళ దేవుడు ఒకళ్ళకి మన కష్టపడుతుంటే ఏమవుతుంది స్రహిస్తాం భరిస్తాం అంత మాత్రం అని చెప్పి ఈ శ్రమలు మనం మన జీవితంలో వచ్చినాయి కాబట్టి ఈ బాధలు మన జీవితంలో వచ్చినాయి కాబట్టి మనమేం నశించుకోం కదా మనమేం నరకానికి వెళ్ళిపోం కదా మన జీవితంలో శ్రమలు రాగను అనారోగ్యాలు రాంగను బాధపడితేనో దుఃఖపడితేనో మనమే ఆ నరకానికి వెళ్ళిపోం కదా మనమేమి మనమేం నశించుకోం కదా దేవుడు మన తోడుగా ఉంటాడు ఈ శ్రమల ద్వారానో ఈ ఇబ్బందుల ద్వారా దేవుడు మనకు అప్పగిస్తే మనం ఆయన రాజ్యంలో ఉంటాం ఆయన మహిమలో ఉంటాం ఆయన దగ్గర ఉంటాం మనం తౌలు అన్నాడు బ్రతికినా కలిస్తే చావైతే ఇంకా లాభం అన్నాడు ఎందుకు మనం భయపడాలా ఎందుకు మనం కృషించాలా ఎందుకు మనం ఇంకా మన జీవితంలో మనకి అవిశ్వాసం ఉండాలా మనమే నశించిపోయే వారం కాదు కదా మనం ఈ లోకంలో చనిపోతేనో లేకపోతే ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోతేనో లేకపోతే ఈ లోకంలో మన ఆరోగ్యాలు ఇబ్బందులు ఇరుకులు వస్తేనో మనల్ని ఏం చేయలేవు కదా అవేమి మనలేమి నసింప నశింపజేయలేవు అవి ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత కష్టపెట్టినా మనం ఉండే దేవుని రాజ్యంలో దేవుని దగ్గర తో పాటు యుగయుగాలు యుగాలు ఆయనతో ఉంటాం కాబట్టి పౌరు భక్తులు అన్నాడు కోరంగికి రాసిన భక్తులు ఈ జీవితకాలం మట్టుకే మనము దేవుణ్ణి సేవించవారం మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరని చెప్తాడు కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ జీవితకాలం మటుకు కాదు యుగయుగాలు యుగాలు దేవుని స్థుతించే వారము దేవుని గణపరిచే వారము అనే ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఎల్ల కూడా స్థుతిస్తూనే ఉండాలి ఎల్ల కూడా ఆయనని గనపరుస్తూనే ఉండాలి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నమ్మని గనపరుస్తూనే ఉండాలి అదే అంటున్నాడు వారి పండ్లకు మనం వేటగా అప్పగించని యహోవా స్థుతి గాక అని చెప్తూ ఉన్నాడు ఆయన స్థుతించబడాలి ఆయన గనపరచబడాలి ఆయన మహింపరచబడాలి తర్వాత ఆయన అంటున్నాడు నూట ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనం తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవ నామము వల్లనే మనకు సహాయము కలుగుతున్నది అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడి ఉన్నది మనం తప్పించుకొని ఉన్నాము అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మనం తప్పించుకున్నాం నిజమే దేవుడు మనల్ని తప్పించడు వేటగాడు మనకు ఉరి వేశాడు మనల్ని ఉరి మీద మనల్ని ఊబిలోకి లాగాడు మన పడి గురు బాణం పెట్టాడు మనల్ని నాశితం చేయాలని చూశాడు కానీ ఆ దేవాది దేవుని కృపను బట్టి అని అంటాడు భూమి ఆకాశంలో సూచించిన యహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుందంటున్నాడు ఆ దేవుడు ఏవిడైతే ఈ లోకంలో వేటగాడు ఉన్నాడో ఆ ద్వాపవాది మనల్ని పాపంలోనికి లాగాడు ఉరి పెట్టాడు ఈ లోకపు ఆశలు వాటిని ఎరగా పెట్టి మనల్ని ఊరిలోనికి లాగాడు మనం చెక్కబడిపోయినాం ఊబిలో ఇరుక్కుపోయినాం ఎలుకలకు మనము బోన్లు పెడతాం కదా అలా మనం బోన్లు బంధించబడిపోయినాం విడిపించేవారు లేరు సహాయం చేసేవాళ్ళు లేరు పాప మనల్ని అంతగా బంధించి పెట్టిందన్నట్టు ఆ పాప నుంచి బయటకు రావాలంటే మన వల్ల కాదు ఊబిలో ఉన్నవాడు బయటికి రావాలంటే రాగలడా రాలేడు వాడు అట్లానే లోపలికి వెళ్ళిపోతాడు అట్లనే ఎలుకను బంధిస్తాం కదా మనం ఏదో ఒక ఎరబెట్టేసి అది బయటికి రాగలదా ఫోన్ లో బంధిస్తాం కదా అది రాగలదా రాలేదు అది ఇరుక్కుపోయింది అది అక్కడే ఉండి చనిపోవాల్సిందే తప్ప అది బయటికి రాదు అదే రీతిగా వేటగాడు మనల్ని ఉరి ఆ ఉరి తెంపబడిను మనం తప్పించుకొని ఉన్నాము యహోవా మనకు సహాయం చేసిందని చెప్తున్నాడు నిజమే మనం ఈ లోకపు పాపంలో ఉన్నప్పుడు ఈ లోకపు శాపంలో ఉన్నప్పుడు పాపం అనేటువంటి ఆ ఉరిలో మనం చెక్కబడి మరణానికి నడిచికుపోతున్న మనం నరకానికి నడుచుకుపోతున్న మనల్ని ఆ దేవుడు ఏం చేశాడు తప్పించేశాడు ఉరి తెంపేశాడు ఆ పాపం నుంచి తెంపేశాడు ఆ బంధకాల నుంచి విడిపించాడు ఊగి నుంచి బయటికి లాగాడు పక్షి తప్పించుకున్నట్టుగా మనం తప్పించుకున్నాం మన ప్రాణాలు కాపాడబడ్డాయి మనం కాపాడబడ్డాం మనం రక్షించబడ్డాం పక్షి ఎలాగైతే తప్పించుకుంటుందో వేటగాడి నుంచి తప్పించుకుంటుందో ప్రాణం ఎలా కాపాడుకున్నాం మనం కూడా అలానే వేటగాడి ఊరి నుంచి మనం తప్పించుకున్నాం పాపం నుంచి మనం తప్పించుకున్నాం పాపం అనే మరణం నుంచి తప్పించుకున్నాం మనకు సహాయం వచ్చింది దేవుడు మనకు సహాయం చేశాడు చూడండి ఎంత కృప చూపించాడు ఆయన ఆయన మనల్ని తప్పించడానికి మనల్ని విడిపించడానికి ఆయన సింహాసనమే వదిలిపెట్టి వచ్చాడు సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు అత్యున్నతుడు అత్యున్నత సింహాసనం మీద పూజింపబడే దేవుడు ఆయనని ఎవరూ కూడా దగ్గరికి వెళ్ళలేరు ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు గొప్ప దేవుడు అంత శక్తివంతుడైనటువంటి దేవుడు చూడండి తన వైభవాన్ని తన సమస్త అన్నిటినీ విడిచిపెట్టుకొని ఈ లోకానికి దిగి వచ్చి మామూలు వ్యక్తిగా సాదాసీత వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి ఎంతగానో అవమానపరచబడ్డాడు ఎంతగానో కొట్టబడ్డాడు ఎంతగానో హింసించబడ్డాడు ఎన్నో గాయాలు రక్తము ఎంతో భయంకరంగా ముఖం మీద ఉమ్మి వేసేటువంటి పరిస్థితి అవహేళన చేశారు ముఖం మీద గుడ్డలు వేసి నిన్ను నేను ఎవడగొట్టాడు ప్రవచించా అని చెప్పి ఎంతో భయంకరమైన రీతిగా అవమానపరచారు ఎంతో భయంకరమైన రీతిగా హింసించారు కొట్టారు చంపారు చూడండి ఆయన మన గురి నుంచి తప్పించడానికి మనకు సహాయం చేయడానికి ఎంత శ్రమ అనుభవిస్తూ వచ్చాడు ఎంత బాధను అనుభవిస్తూ వచ్చాడు ఎంత ప్రేమ ఉంటే ఎంతగా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన అంతగా తగ్గించుకుంటాడు చెప్పండి ఎంతగా మనల్ని ప్రేమిస్తారో అంతగా మనకు సహాయం చేస్తూ వచ్చాడు కదా కాబట్టి మనల్ని ఆయన ఊరి నుంచి కాపాడాడు మనం తప్పించుకొని మనం దిగులు అవసరం లేదు మన చింతపడాల్సిన అవసరం లేదు ఏదో అయిపోద్దేమో ఏమో జరిగిపోద్దానో మనం అనుకోవడానికి లేదు మనం తప్పించుకున్నాం మరణానికి మన మీద అధికారం లేదు మనని ఊరి వేటగాడి ఇంకా ఏమీ చేయలేడు మనం తప్పించుకున్నాం వాడికి ఇంకా మనం దొరకం ఎందుకనంటే కాపాడేవాడు ఆ ప్రభు మనకున్నాడు కాబట్టి వాడికి దొరకకుండా వాడి చేతిలో మనం పడకుండా మళ్ళీ ఆ పాపం అనే ఉచ్చిలో ఆ పాపనే ఊబిలో మనం పడకుండా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పనికరిస్తూ ఉంటాడు దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు భూమి ఆకాశలను సృజించిన వాడు ఆయన అదే అంటున్నాడు ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆ అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు అది కూడా కష్టపడి కాదు నోటి మాట అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆ వేటగళ్ళు పట్టుకోలేడు నీకు ఉరి లేదు ఉరిద తప్పించుకున్నావు నీకు సహాయం వచ్చింది కాబట్టి మనం భయపడద్దు మనం చింతపడద్దు దేని కొరకు భయపడాలా ఏమైపోతుందని భయపడాలా ఎవడొచ్చి ఏం చేస్తాడని భయపడాలా ఎందుకు భయపడాలా మనం భయపడద్దు మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మనల్ని ఎవరు కూడా తాకలేరు వాళ్ళు మహా అయితే ఈ యొక్క శరీరాన్ని కొంత ఇబ్బంది పెట్టగలరేమో మహా అయితే మనల్ని కొంత ఇబ్బంది పాలు మన హృదయంలో కొంత నెమ్మది లేకుండా చేయగలరేమో గాని మనల్ని శాశ్వతంగా వాళ్ళు నశింప చేయలేరు ఈ లోక ఎవరైనా కావచ్చు శత్రువులు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏవైనా కావచ్చు మనల్ని శాశ్వతంగా నశింప చేయలేరు ఎందుకనంటే ఈ భూమి ఆకాశాలు సృజించిన ఆ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఈ భూమి ఆకాశాలు సృజించిన ఆ దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు మనకు సహాయం చేస్తున్నాడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ శత్రువు ఎంత గరిచి గీపెట్టినా వాడు ఎంత కోపంతో వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు మనల్ని ఎవరు కూడా తాకలేరు ఒకవేళ దేవుడు కనుక తోడై ఉండకపోతే మనం ఎట్లాగో నశించిపోతామని చెప్పి చెప్తున్నాడు కానీ ఈ నోడు మనం సజీవంగా ఉన్నాం మనల్ని సజీవంగా దేవుడు ఉంచాడు అని అంటే ఆయన ఆయన ఆయన ప్రణాళిక మన పక్షాన ఇంకా ఉంది ఆయన మనల్ని ఇంకానూ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన పని కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన ఇంకా మన ద్వారా మహిమ పొందాలి అని ఆశపడుతున్నాడు ఏం చేయగలం ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునికి మహిమ చెల్లించాలన్నా చెల్లించలేం ఏమీ చేయలేం కదా కాబట్టి ఈ దేహంతో ఉన్నంత కాలమే ఈ లోకంలో ఉన్నత కాలమే మనం ఏం చేసినా దేవునికి మహిమొస్తూ ఉంటాం కాబట్టి మనము ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రతి క్షణాన్ని కూడా అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థుతించే వారంగా ఆయనని మయంపరిచే వారంగా ఆయనని ఘనపరిచే వారంగా ఉండాలి ఆయన హెచ్చించే వారంగా ఉండాలి ఆయన మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన యొక్క జీవితాన్ని బట్టి ఆయన మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి అని ఆశ్చర్యపోయాడు కదా శతాది చూసి ఇస్రాయేల్లో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నీకు అనుగొనలేదు అంటాడు ప్రభావ నా ఇంటికి రావక్కర్లేదు అని నేను వచ్చి నేను స్వస్థపరుస్తానంటే నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు నా కింద కూడా మనుషులు ఉన్నారు నేను రమ్మంటే వస్తారు కొమ్మంటే పోతారు నేను చెప్పింది చేస్తాడు నేను అదే నమ్ముతున్నాను ప్రభా నువ్వు అధికారం కలిగిన నువ్వు సర్వశక్తివంతుడు సర్వాధికారి నువ్వు నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు ప్రభా నువ్వు మాట సెలవిస్తే అనారోగ్యం వెళ్ళిపోతుంది నువ్వు మాట సెలవిస్తే అతను స్వస్థపడతాడు అని అంటే దేవుడు ఆశ్చర్యపోయాడు అయ్యో ఇస్రాయలు ఇంతమంది వచ్చారు వీళ్ళంతా కూడా ముట్టుకుంటే స్వస్థపడతాను దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థపడతాను అని చెప్పి వచ్చారు వాళ్ళ దగ్గరికి వచ్చారు గాని నేను ఇటువంటి మాట నేను వినలేదే అని చెప్పి దేవుడు ఆశ్చర్యపడానికి విశ్వాసాన్ని చూసి కాబట్టి ఈనాడు మనం కూడా దేవుణ్ణి ఆశ్చర్యపోయే విధంగా చేయాలి దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతున్నాడంటే దేవుడు ఆశ్చర్యపోవాలి మన విశ్వాసాన్ని బట్టి మన భక్తిని బట్టి ఆశ్చర్యపోవాల వీళ్ళని ఇంత కఠినమైన పరిస్థితుల్లో పెడితే ఏంటి వీళ్ళ విశ్వాసం ఇంతగా ఇటువంటి స్థితిగతులు కూడా నన్ను ఆరాధించగలుగుతున్నారు ఇటువంటి స్థితిగతులు కూడా నన్ను ఇక్క మాట కూడా అనలే విశ్వాసం ఒక్క పోషణ కూడా రాట్లేదు ఇటువంటి శ్రమలు వచ్చిన సంతోషంగా అనుభవిస్తున్నారు బాధ లేదు భయం లేదు దొరుకులేదు ఎటువంటిది లేదని చెప్పి దేవుడు ఆశ్చర్యపోతాడు మన విశ్వాసాన్ని బట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అటువంటి జీవితము అటువంటి విశ్వాసకరము అటువంటి విశ్వాస యాత్ర మనం కలిగి ఉ దేవుడు కోరుకుంటా ఉన్నాడు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు అటువంటి పరిస్థితులు మన జీవితంలో కనపడవు లోకస్తుల వల్లే లోకస్తులకు మనకు తేడా ఉండాలి కదా లోకస్తులు కూడా బానే ఉంటారు సంతోషము ఏమన్నా జరిగినప్పుడు లేకపోతే వాళ్ళ జీవితం మేలు జరిగినప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉంటారు వాళ్ళు బానే ఉంటారు వాళ్ళు పండుగలు చేసుకుంటారు వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు అన్నీ చేసుకుంటారు వాళ్ళు కూడా అదే బాధలో ఉన్నప్పుడు ఇబ్బందులు పునిగిపోతారు బాధపడతారు ఏడుస్తారు అది లోకస్తుల విధానం మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న మనము సర్వాధికారి అయిన భూమి ఆకాశాలను సృజించిన దేవుణ్ణి తెలుసుకున్న మనము లోకస్తు ఎందుకు ఉండాలి లోకస్తు ఎందుకు ఆలోచించాలి లోకస్తులకు నిరీక్షణ లేదు మరి మనం ఎందుకు లోకస్తు నిరీక్షణ లేని వారంగా ఉండాలి లోకస్తులకు విశ్వాసం లేదు ధైర్యం లేదు మనం ఎందుకు అలా ఉండాలి ధైర్యం లేని వారంగా విశ్వాసం లేని వారంగా అది దేవుడు కోరుకోవడం లేదు అని అంటున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మన ప్రాణాలతో ఉన్నాం మన ప్రాణము విమోచింపబడింది మనము తప్పించుకొని ఉన్నాం మనం సహాయం వచ్చింది సహాయం చేసింది ఈ లోకపు మనుషులు కాదు లోకపు డాక్టర్లు కాదు ఈ లోకంలో ఉండే వ్యక్తి ఈ ఉండే ధనం కాదు లోకంలో ఉండేటువంటి ఆస్తి కాదు సహాయం చేసింది భూమి ఆకాశాలు నిర్మించిన ఆ యహోవా ఆ దేవుడు సర్వాధికారి అయినా ఆ దేవుడు ఎంతో ప్రేమ శాశ్వతమైన ప్రేమ కలి కలిగిన ఆ దేవుడు కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా యహోవా స్థుతించబడును గాక మనని సజీవంగా దేవుడు స్థుతించబడును గాక ఆయన స్థుతింపబడాలి ఆయన గనపరచబడాలి కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్న దేవుణ్ణి స్థుతించగలిగితే దేవుణ్ణి దేవుడు ఎంతో మహింపొందుకుంటాడు అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అటువంటి జీవితము దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాము దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించిన దాకా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారం మీకు ఎంతో స్థితి స్తోత్రాలు ప్రభావ ఎంతవరకు తండ్రి మీరు మాకు చేస్తూ సహాయం కొరక ఇస్తుంది స్తోత్రాలు తండ్రి అను ప్రభావ దావీది తండ్రి అతడు ప్రాణంతో ఉన్నాడు అంటే దానికి కారణం మీరే మీరు తోరుగా ఉన్నారు కాబట్టే నా తండ్రి అంటే కాబట్టి నేను విమోచనబడిన అతను తప్పించబడిన అతను మిమ్మల్ని స్వతిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు నీ నామం వల్లనే సహాయం వచ్చి పనిచేస్తున్నాడు ప్రభు అవును తండ్రి అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఈనాడు ప్రభావ మీరు మమ్మల్ని సజీవంగా ఉంచారు ఎన్నో అపాయలు ఎదురొచ్చినాయి ఎన్నో కఠినమైన స్థిపతులు ఎదురొచ్చినాయి అనారోగ్యాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కానీ ప్రభావ మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు ఏ అపాయానికి మమ్మల్ని అప్పగించలేదు మమ్మల్ని ఇంతవరకు కూడా ప్రభావ సజీవంగా కాచి కాపాడుతూ వచ్చారు ఆయన వేటగానికి వాడి యొక్క పండ్ల నుంచి ప్రభావ మమ్మల్ని వేటగా అప్పగించలేదు కాబట్టి తండ్రి ఆయన ఈ దినం కూడా ప్రభావం మిమ్మల్ని స్థుతించాలి ఆరాధించాలి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మేము వచ్చినా ఎటువంటి ఆయన స్థితిగతుల్లో మేము వెళ్తున్నా తండ్రి నేను మిమ్మల్ని అవిశ్వాసంతో నేను మిమ్మల్ని బాధ పెట్టేవారని మేము ఉండకూడదు ప్రభావ ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని స్థుతించాలి ప్రతి పరిస్థితుల్లోని మిమ్మల్ని గణపరచాలి ప్రభావం మిమ్మల్ని ఆరాధించాలి మిమ్మల్ని మహింపరచాలి ప్రభావ అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి అవును ప్రభా వేటగాడి ఊరి నుంచి ప్రభావం మిమ్మల్ని తప్పించారు పాపం నుంచి తప్పించారు అని ఎవరు కూడా ఈ ఏమీ చేయలేరు ప్రభు మాహితీరావు యొక్క శరీరాన్ని బాధించగలుగుతారేమో కానీ మమ్మల్ని నశింప చేయలేరు ప్రభు అరీతిగా తరని మిమ్మల్ని మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నత స్థితికి ఆయన మమ్మల్ని ఎదిగి ఎదిగిచ్చారు ఉన్నత స్థానంలో మమ్మల్ని నిలబెడుతూ వచ్చారు కాబట్టి తండ్రి మీరు మా పట్ల చూపిన ప్రేమ మీరు మా పట్ల కలిగిన తలంపులు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రభావ విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడు అని వైపు చూస్తూ అతన్ని ముందుకు పోవడానికి సహాయపడండి రమలను బాధలను ఇరుకులను ఇబ్బందులను చూసుకొని ప్రభావ వినిగిపోకుండా పడిపోకుండా తండ్రిని కొనుక్కోకుండా కనుక్కోకుండా ముందుకు పోవడాన్ని ప్రభుత్వం చూపించమని ప్రతి పరిస్థితుల్లో నేను మహింపరిచే అనుభవాన్ని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండీ అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీకు ప్రీతికరమైన జీవితాన్ని అనుగ్రహించండి మీకు మహిమకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని మహింపరచుకోవడానికి మాకు దైత్యం అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు తండ్రి మాట్లాడుతూ వచ్చినందుకంటే మీకు స్తోత్రాలు ప్రభావ ఈ వాక్యాల సరంగీ జీవిస్తూ ప్రభు అనుగ్రహించండి ఎన్నో మార్లు కూడా తండ్రిని ప్రభావ మేము అనుమానించిన వరంగా ఉంటున్నాం ఈ లోక మనుషులకు భయపడిన వారంగా ఉంటున్నాం ప్రభావ స్థితిగతులకు భయపడిన వారంగా ఉంటున్నాం తండ్రి మా విధేయతను క్షమించండి ఆయన మా విశ్వసాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాణా తండ్రి ఎత్తమడిన ప్రతి మాటను మీరు మీరు కట్టి పనింపజేయమని పేర్లో వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని ఏ విన్న ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని మీ నామానికి మహిమకరంగా ప్రభావం వాడుకోనమని ప్రతి ఒక్కరి పట్ల తండ్రి మీరు గొప్ప ప్రణాళిక కలిగినారు ప్రభావ ప్రణాళికను ప్రతి ఒక్కరు ఎరిగినా తండ్రి మీకు మహిమకరంగా జీవించినట్లు కృపచూపించమని తండ్రి నేను మీరు ఆకలి వచ్చేంత వరకు కూడా నమ్మకంగా మిమ్మల్ని సేవించి స్తోందం దేవ ఏసు రజానికి వందనాలు తల్లి దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబడిన దేవానికి వందనాలు ఏ రజానికి మరి ఇప్పటిదొక వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడిన దేవానికి వందనాలు ఏ స్రజానికి కిస్తూద్రం దేవా ఏ సుగ్రీ వందనాలు తండీ దేవా మీరే అనాత్మకార్యం జరిగించండి దేవానికిరం దేవా మేము అంశాల కోసం ప్రార్థనిస్తున్నాం దేవా ముఖ్యంగా ప్రదీప్ బ్రదర్ని ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి స్వస్థపరచండి మీ గాయంలో స్వస్థత దేవా మీరే ముట్టి స్వస్థత దయచేసి అప్పుడని విడుదల దయచేసి సర్జరీ విషయంలో దేవ మీరే కార్యం జరిగించి దీవ మీరు రక్షించుకొని దివా బుడ్డ ద్వారా నీ నామానికి మహిమ కలగల రాజా ఏ స్రజాని ఎక్కి స్తోత్రం దేవా ఈ శ్రీ క్రిష్ సజానికి వందనాలు ఒక రామచంద్ర బ్రదర్ ని కూడా ముట్టండి దేవా తల మొదలుకొని అరికాల వారికి ముట్టండి దేవా బడ్డిని కూడా ముట్టి తాకి స్వస్థ దయచేసి ప్రతి పాపం మీరు క్షమించి దేవా అప్పుడని మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాని ఎక్కి స్తోధరం దేవా ఒక శ్రీనివాస్ బ్రదర్ని కూడా ముట్టండి దేవా ఆ కుటుంబాల కూడా మీరు తోడై ఉండండి దేవా ఏ స్రజాని ఎక్కి స్తోధరం దేవా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయించండి దేవా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న దేవా ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకోండి దేవా ఆ కుటుంబం ముఖ్యంగా సమాధానం మీరు దయించండి దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి దేవా ఏ సజానికి స్తోధ్రం దేవాఖ్యంగా కామస్టం కూడా మూటండి దేవా కుటుంబాన్ని కూడా మీరు తోడై దేవా ఏ వందనాలు తండీ ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్తోత్రం దేవా ఇంకొకటి స్టడీలో మీరు తోడై ఉండండి జ్ఞానం దయించండి దేవానికి స్తోత్రం చెల్లిసిన దేవా ఏసుకృష్ణానికి వందనాలు ఆ కుటుంబాన్ని కూడా సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా ముఖ్యంగా మన జ్రదర్ సిస్టర్ కూడా ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి సేవల బలంగా వాడుకొని దేవబడల్ని కృపలా భద్రపరచుకోండి ఏసుకృష్ణ రజానికి వందనాలు ఏసుక్రి రజానికి స్తోత్రం దేవా ప్రతి అంశానికి జవాబు దయచండి ముఖ్యంగా బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి ఆ కుటుంబాలకు మీరు తోడయ్యండి దివానికి స్తోధరం చెల్లిస్తేవా ప్రతి ఒక్క నీ మహిమలో తీర్చం దేవా అవును రాజా మేము ఇప్పటిక వాక్యం దేవా లోకాన్ని లోకాషాలు చూసే భయపడడానికి విలేదు దివా మేము నిన్నే చూడాలే దివా మీరు మమ్మల్ని కాపాడుతున్న రాజా నీకు వందనాలు ఏ సజా దేవా ఏ సుకృ సజా నీకు వందనాలు విచారల చవిత కొట్టుకొని పోవడానికి విలేదు దివా మేము నిన్నే చూడాలా రాజా దేనికి భయపడడానికి విలేదు దేనికి చింతడానికి విలేదు మీరు కాపాడుతున్నారు కాబట్టి మేము నీకే లోబడాలా రాజా దేవానికి స్తోత్రం చెల్లిస్తుేవా ప్రతి ఒక్క బిడ్డకి మీ తోడై ఉండండి వాళ్ళని ప్రతి బిడ్డకి కాపాడండి దేవ అందరినీ కృపలో భద్రపరుచుకొని దేవానీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తు నామలు నడు వచ్చిన సిస్టర్ మన ప్రభు అయిన ప్రభు యొక్క కృప కనీకరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మన మన కుటుంబ సభ్యులందరికీ అలాగే ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రాప్తన చేస్తున్నామో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో అక్కడున్న సేవకులకి విశ్వాసులకి మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన దాకా